మీరు నేను ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా మంది దగ్గర వింటున్నాను నేను అందరూ ఎవరైనా చాంతాడని నేను ఎప్పటి నుంచో మీరు చెప్పిన ఆడియోలే వింటున్నానండి మీరు మిమ్మల్ని ఫాలో అవుతున్నానండి నేను అది చేస్తున్నానండి నాకు ఇలాగే చెప్తారు ఓహో వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెడ్ ఏమండి నాకు కావాల్సింది ఏంటి గురి గుర్తు వెరీ వెరీ ఇంపార్టెంట్ జ్ఞాన మార్గంలో గురి గుర్తు చాలా చాలా ఇంపార్టెంట్ నువ్వు పరిణామం పూర్తి అయ్యిందా కాయ పండు అయ్యిందా వెరీ వెరీ ఇంపార్టెంట్ పండుగ అది రాలిపోవాలంతే సహజంగా రాలిపోవాలి అంతేగాని మనం బలవంతంగా కొయ్యకూడదు అలా ఉండాలి ఎప్పుడూ కూడా మృత్యోర్మోక్షీయమామృతాత్ నిన్నెవరెత్తి అవతల ఎవరు పడేస్తారు ఎవరు పడేయరు పండేట్టుగా చేస్తారు గురువు ఏం చేస్తాడంటే సహాయం నువ్వు పండేటట్లుగా చేస్తాడు పరిపక్వత వచ్చేటట్లుగా చేస్తాడు అందుకనే మృత్యుంజయ మంత్రాన్ని బాగా అర్థం చేసుకోవాలి చాలా మంది ఏమనుకున్నారంటే దాన్ని జపం చేస్తూ ఉంటే చాలండి మృత్యుం మీద మనకి జయం మృత్యుంజయం అయిపోతాం మనం ఎప్పటికీ చనిపో అనుకుంటాడు మనం ఎప్పటికీ చనిపోవడం ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఆ మృత్యుంజయం అంతా అర్థం చేసుకోవాలన్నమాట అందుకని అసతోమా సద్గమయ మొదటి పరిణామం ఏమిటి అసతోమా సద్గమయ అసత్తు నుంచి సత్తుకి రావాలరా బాబు నువ్వు గమయా తమసోమా జ్యోతిర్గమయా ఆత్మబోధలో చెప్పారు కదా నాయన పురాణ కాలం నుంచి అనాది నుంచి అజ్ఞానమనే అనాత్మనే అవిద్యనే ఆభాసనే అధ్యాసనేటటువంటి చీకటి ఉన్నది ఎలా పోతుంది తమసోమా జ్యోతిర్గమయా జ్ఞాన ప్రకాశం చేత మాత్రమే అజ్ఞానం పోతుంది వేరే రకంగా పోదు ఏమండి నేను సదాభ్యాసం చేసాను సదాచారాన్ని పాటించాను నేను అన్ని సల్లక్షణాలనే కలిగి ఉన్నాను ఎస్ వెరీ గుడ్ డన్ ఎప్పుడు డన్ నీ లోపల నీవు ఆత్మసాక్షాత్కారాన్ని పొందేవా లేదా ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలంటే మొదటి ఏమై ఉండాలి నీకు సత్వగుణ విశిష్టం చేత ఈశ్వర దర్శనం ఉండాలి సదా ఈశ్వర దర్శనం ఉండాలి మూడవ స్థల్లో నిలబడిపోయి ఉంటుంది అప్పుడు ఈశ్వరుడు పరుడు కాదు అత్యంత సామీప్యం ఐ లివ్ విత్ హిమ్ ఐ లివ్ విత్ హిమ్ హీఈ్ విత్ మీనా చూడండి మనలో రెండు స్టేట్మెంట్స్ ఉంటాయి పరమాత్మ ఎప్పుడు నాకు తోడుగా ఉన్నాడండి అంటే ఇప్పుడు అక్కడ ఎవరు ప్రధానం నేనే ప్రధానం పరమాత్మ ప్రధానం ఇలా అనుకున్నవాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు నేనే పరమాత్మ సహాయంతో ఉన్నానయ్యా బాబు ఇదేమిటి సర్వస్య శరణాగతి ఇది గుర్తుపెట్టుకోవాలి పాండవులలో ఒక అర్జునుడికే భగవద్గీత బోధించవలసిన అవసరం వచ్చింది ఎందుకని నీ సహాయం లేకపోతే నేను యుద్ధం చేయలేనయ్యా అని రాయబారానికి తర్వాత సహాయం అడగడానికి వెళ్ళినప్పుడు అర్జునుడికి ఛాయిస్ ఇచ్చాడు నన్ను కోరుకుంటావా నా సైన్యం కోరుకుంటావా కోరుకోవాలా బాబు అని కోరుకోబట్టే ఆయన నీకు సహాయం ఉంటే చాలు ఆయన నాకు మిగిలిన వాళ్ళు ఎవరు లేదు అన్నాడు అదేంటంటే నువ్వు ఒక్కడి ఉంటే అందరు ఉన్నట్టే నాకు ఇంకెవరు లేకెవరు అవసరం లేదు ఒక్కడివి ఉంటే చాలు నాకు మళ్ళీ ఆలోచించుకో ఒకసారి పునరాలోచించుకో చిన్నపిల్లాడివి ఎందుకు చెప్తున్నానో అంటాడు అంటే ఆయన ఏమంటాడంటే లేదండి యు ఆర్ ది ఓన్లీ పర్సన్ ఐఎమ్ నాట్ జయన్ నువ్వు ఉంటే చాలయ్యా బాబు భీష్మ పితామహుడు దగ్గర కూడా ఇదే చర్చించినప్పుడు అంటాడు పరమాత్మ ఆల్రెడీ జయం నిశ్చయం అయిపోయింది యుద్ధం జరగరాపడికి కానీ భీష్ముడు ముందే చెప్పేస్తాడు దుర్యోధనుడికి జయం నిర్ణయం అయిపోయిందిరా బాబు ఇట్ ఇస్ ఫైనలైజ్డ్ ఎందుకని పరమాత్మ ఏ పక్షంలో ఉన్నాడు అటేచ్ జయం అంతే నువ్వు ఒకవేళ నువ్వు పోరాడతానన్నా ఉరిగేది ఏడీ ఇట్ ఈస్ డిసైడెడ్ చూడండి సర్వస్వ శరణాగతిలో ఉన్న గొప్ప విశిష్ట లక్షణం ఇదే ఆత్మ సాక్షాత్కారంలో ఉన్న విశిష్ట లక్షణం ఇదే నేను పరమాత్మకు సంబంధించిన వాడు చెప్పాలా పరమాత్మే వీడు నావాడని చెప్పాలా సత్య అంటారు నేను బాబాని అనుసరిస్తున్నాను నేను బాబాను అనుసరిస్తున్నాను నేను బోర్డు భజన నేర్చుకున్నాను బోర్డు సేవలు చేశాను బోల్డ్ అదే బోల్డ్ బోల్డ్ మార్గాలలో నేను ఆర్గనైజేషన్ లో పనిచేశాను బోళ్ళు భజన మందిరాలు కట్టాను వాళ్ళు పనులు చేశాను అసలు బాబానే నా జీవితం అంతా నేను నా జీవితం అంతా బాబాకే అర్పించేశాను ఇలా నా గురించి వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకునే వాళ్ళు నా దగ్గర బోళ్ళు మంది వస్తున్నారయ్యా కానీ నేను ఇందులో ఎవరినైనా ఒక్కండీ ఎంపిక చేసుకుందామని చూస్తే అలా కనబట్టలేదు అంటే శరణాగతిలో స్థాయి భేదం ఉంటుంది ఆ శరణాగతి సర్వస్వ శరణాగతిగా మారినప్పుడే నువ్వు ఆత్మసాక్షాత్కార దర్శనాన్ని కొను లేదు పొందలేదు ఈశ్వరుని ఆశ్రయించిన వాళ్ళు అనేక మంది ఉంటారు వీళ్ళందరూ కూడా ఎప్పటికైనా సరే సాలూక్యం నుంచి సామీప్యానికి సామీప్యం నుంచి సారూప్యానికి సారూప్యం నుంచి సాయుధ్యానికి తప్పక రావాల్సిందే అంతకాలం జన మరణ చక్రం పనిచేస్తూనే ఉంటుంది ఎందుకని ఎప్పుడెప్పుడు రజగుణ ధర్మం కొంత స్థాయి దాటిన తర్వాత సత్వగుణ ధర్మం కూడా జన్మకు కారణమైపోతుంది కొంతమంది చూడండి